స్వయం ప్రకాశ ధర్మానికి విరుద్ధం తర్వాత బ్రహ్మ అద్వితీయము మీరు ఇలాగ బ్రేక్ చేసి ఒక ప్రాసెస్ కింద చెప్పినట్లయితే అద్వితీయత్వానికి భాగము కాబట్టి విద్యుత పంచమీ వుద్దు షష్ఠీ పెట్టుకో అని చూడండి లేదా ఇంకో పద్ధతి కూడా చేయొచ్చు ఏమిటంటే విద్యుత షష్ఠీ కనుక విద్యుతత్ అనే దాన్ని గర్భకి అట్టే పెట్టి యొక్క మేరీసెను అని ఉంది ఎడ్ జంటే లంగ్ అంటే భూతకాలం మెరీసెను అని అర్థం మేరు పూ యొక్క మెరీసెను దాన్ని అలాగే ఎక్టి పెట్టి ఆ మెరిశను వెర్బుని విడిచి ఇటు చేసి అని మార్చడం కాకుండా దాన్ని అలాగే ఎక్టి పెట్టి దాన్ని నిర్వహించగలుగుతారా అంటే చేయొచ్చు అదిలాగా తేజహ అనే పదాన్ని కొత్తగా బయట నుంచి పసుపు రావాలి అక్కడ ఉన్నవాటితో చేయాలంటే ఇంతకు ముందు మేము చెప్పిన పద్ధతిగా చేయొచ్చు లేదా అక్కడ ఉన్నవాటిని మార్చకుండగా మీరు నిర్వహించాలి అన్నట్లయితే తేజహ అనే పదాన్ని అరువు తెచ్చుకోవాలి అరువు తెచ్చుకోవడం అంటారు ఎప్పుడైనా ఉన్నారా ఉన్నట్టుగా పెట్టుకోవాలి అప్పుడు ఏం చేయాలి విద్యుత తేజ విద్యుతత్ మెరుపు తీగ యొక్క తేజస్సు మెరిశము అని చెప్పచ్చు అలా చెప్పడంలో మీకు ద్వైతము అది లేదు భేదము లేదు మెరుపుతీగన్నా మెరుగుపోన్నా మెరుగు అన్నా అంతా ఒక్కటే కానీ వాక్యం వల్ల చూపిస్తారు తర్వాత ఆ మెరుపుతీగ స్వయం ప్రకాశము కాదేను అనేటువంటి శంకకు తావులేదు మెరుపు తీగ యొక్క తేజస్సు మెరిసినట్లుగా ఆ బ్రహ్మ కనపడి అంతర్ధానమయ్యాను అని మీరు చక్కగా చెప్పగలుగుతారు కాబట్టి తేజహాని ప్రధాన అధ్యాహారం తీసుకోండి ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే కొంతమంది అందరికీ మాకు తెలిసిపోయిందండి మీరు ముందుకు వెళ్ళాలంట మీకు తెలిసిపోయిన ఉపమానం మీకు తెలిసిపోయింది కానీ అక్కడ ఉన్నటువంటి వాక్య రచన సరిపెట్టాలి కదా దానికి గ్రామరు అవన్నీ ఉంటాయి దాని ప్రకారంగా దట్ ఆల్సో షుడ్ బి పుట్ ఇన్ గుడ్ ప్లేస్ దట్ ఫై హీస్ థింగ్స్ ఇప్పుడు చూడండి అలా ఇంకో ఉపాయం చూసుకోండి విద్యుత్ అనే పక్కన తేజహా అనే పదాన్ని అరుగు తెచ్చుకోండి విద్యుతత్ అనే దానికి అర్థం విద్యోతి తవత్ అని తెలుస్తూనే ఉంది అది మెరిసిన్ అది అనే అర్థం మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఆ అంటే ఇవా అర్థం ఇప్పుడు అర్థం ఇప్పుడు మొత్తం మీరు అదంతా కలిపితే ఏమొస్తుంది విద్యు మెరుపుతీగ యొక్క తేజస్సు ఒక్కసారిగా ప్రకాశించినది వలే అని అర్థం సరిపడిందండి అప్పుడు ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఆ పక్కనే ఇటీ అనే మాట ఉంది అదేమిటది శబ్దేశర్దేశాయమాుతా ఏమిటి అంటే చూడండి ఆదేశ ఉంది కదా ఆదేశము ఆదేశం ముందు మిది ఇది ప్రభుత్వాలు సో వ్యద్యుత అని ఆదేశం అలాగే పెట్టుకోవాలి కదండి ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను మీరు ఎలా పెడతారో చెప్పండి ఉపదేశం అవ్వగలదు మెరుపువలే మెడిసినది అని మీరు నేను అనుమాయించాను చూస్తాను తెలియదారు మెరు పువలె మెరిసినది అని ఉపదేశం పోదు ఇక్కడ కూడా అలాగే చేయాలని అంతే ఓకే కాబట్టి ఇది అయం ఆదేశన ఆదేశ పెట్టుకుని ఆదేశం అన్నారు కదా ఏదండి ఆదేశం అంటే ఇది ఏదేర ఆదేశం అయం ఆదేశ ఇదంటే ఏది కదా ఇది ఇది ఆదేశం అలా దాన్ని వాక్యాన్ని అనువయించుకోవాలి ఇంకా అక్కడికి అది పూర్తయింది తర్వాత ఏముందండి ఇన్యమీమిషదా ఇది అనండి కదా ఆ ఇటు పక్కన వాళ్ళే ఆదేశ అని ఆదేశము ఓకే అధిదైవతం మరి వేరే ఇప్పుడు ఇన్యమీమిషదా ఇతి అన్నప్పుడు ఇతి ఎలా ఉంటుంది ఆ అంటే ఇవా ఇంకేం మిగిలింది ఇన్యమీమిషత్ మిగిలింది దాంట్లో ఇన్యమీమిషత్తులో ఇట్ విడుతుండే సంధి సంధతి ఇత్ నియమీనిషత్ అని ఓకే ఐతికి అర్థం చెప్తున్నారు ఇత్యబ్ద సముచ్చ అది ఇట్ అంటే అండ్ అని అర్థం సముచయం అంటే అండ్ ఇంగ్లీష్ లో అండని కంజన్షన్స్ అని మార్టింగ్ అని మార్టింగ్ గ్రామంలో జాపన్ ఉంటుంది కంజన్షన్స్ బట్ అండ్ అండ్ అలాగే ఇక్కడ సంస్కృతంలో చా చా ఉంటుంది మీరు ఉంటారు చా చా చా అని అస్తమానం ఇది కావాలి మన్ అండ అది కావాలి అండ అది కావాలి అండ అది కావాలి అండ అది కావాలి అనే అంటారు చమకాంచమే మయస్చమే ప్రియంచమేను కామష్టమే అంటూ అలాగ పోతూ ఉంటుంది ఇది కావాలి ఇది అది కానీ కాదు ఇది అండ అది అండ అది అండ అది అది చా ఇత్తన కూడా చాలే అర్థం ఓకే కాబట్టి ఒక ఉప ఒక ఉపమని చెప్పారు ఓ పోలికని చెప్పి అందరు ఇంకో పోలికను చెప్తున్నారు ఇప్పుడు ఏ పోలిక ఏమిటి ఇట్టు తీసేస్తే ఇంకో పోలిక ఏమిటి నియమీ మేషదా అని ఓకే ఆ ఇవా అంటే నిమీ మేషదివా అయం చె అపతహా కాబట్టి ఇట్ అంటే చా అంటే అర్థమేంటి ఆ బ్రహ్మకు ఉపమానోపదేశము ఇదొకటి ఇంకొకటి కూడా కలగరు అదేమిటి కోసౌ ఏమిటి ఆదేశము నియమిషత్ అది ఇవ అంటే ఇవ రెప్పపాటు పడినది వలే రెప్పపాటు పడినది వలె ఏది రెప్పపాటును వేసినదివని రెప్పపాటును వేసినదివని ఏది వేస్తుంది రెప్పపాటును కన్ను యథాచుక్షు ఎలా అయితే కన్ను రెప్పపాటును వేసినదో అలాగా అని అర్థం నియమీమిషత్ నిమేషం కృతవత్ అదే నియమీమిషత్ అంటే నిమేషమును చేసినది నిమేషమును చేసినవి ఇప్పుడు ఇప్పుడు మిష్ అనేది ధాతువు ఈ మిష్కి మీ అని అదనంగా మీ వచ్చింది ఆ అడాగము వచ్చింది నీ ఉపసర్గ అండి నీ ఉపసర్గ ఇప్పుడు నిమేషము ఉన్నప్పుడు కూడా నీ ఉపసర్గ మిష్ ధాతువు నీ మిష్ నిమిషము నిమేషము నిమేషం అంటే గుణం వచ్చి సో నీ ఇప్పుడు లుంగు ప్రయోగం చేశారనుకోండి లుంగు అంటే ప్యాస్టన్సీకి లుంగు వాడతారు లంగు వాడతారు లుంగు వాడతారు లుంగు వాడినప్పుడు ఆ వస్తుంది ఓకే అడాగమం వస్తుంది ఇందాక ఆ రాలేదు మరి అద్భుతని ఆ వచ్చింది కాబట్టి నీ అదే న్యాని ఓకే న్యా మెషతో ఉండాలని మీ మెషదేమిటి అంటే లుంగు దగ్గరకు వచ్చేప్పటికీ అర్థం మారకుండానే నిచ్చు వస్తుంది నిచ్చు వస్తుంది ఓకే నిత్య వచ్చినప్పుడు దానికి ఏదో ద్విత్వము ఇదేది బోల్డ్ అంత వ్యవహారం ఉంది అక్కడ అదంతా మనసులో పెట్టుకుని స్వార్థే నిచ్ అని అంటున్నారు ఈ నిచ్ ఒకప్పుడు ప్రేరణార్థంలో కూడా వస్తుంది ఉదాహరణకి కరోతి దాని మీద నిత్య చేస్తే కారయ్యటి అని ఉంటుంది గచ్చతి మీద నిత్య చేస్తే ఏముంటున్నాయి ఓకే భునక్తి మీద నిత్య చేస్తే ఏముంటుంది భోజతి అని ఉంటుంది అలాగే తింటున్నాడు తినిపిస్తున్నాడు అలాగే కాబట్టి నిత్యు అలా ప్రేరణార్థంలో వచ్చి నిత్యులు ఉంటాయి ఇక్కడ కన్ను మూత కన్ను రెప్పపాటు వేస్తుందా లేదా వేయిస్తుందా వేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రేరణార్థమేం లేదండో స్వార్థమే స్వార్థం అంటే దానికి అంత అర్థం ఉందో అంతే అర్థం తప్ప కొత్త అర్థమేమీ ఓకే స్వార్థేనిచ్చు సరే అగ్రిగ్ అయింది ఇంక పక్కన ఆ ఉంది దానికి అర్థమేంటి ఉపమార్థ ఏవ ఆకారే ఈ ఆ అనే అక్షరం ఉంది చూసారా దాన్ని ఆ కార కార అంటే అక్షరం అర్థం మకారము కకారము గకారము ఆకారము ఈ ఆనే అక్షరమున్నట్టు అర్థం ఏమిటి మళ్ళీ పోలిక అర్థం కాబట్టి మొత్తం మీద ఏమిటి సేట చేసినట్టు చక్షుషో విషయం ప్రతి ప్రకాశతిరోభావ ఇవచిరో అంటే మెరుపు మెరిసినట్టు మెరిసింది కను మూసినట్టుగా మాయనమైంది ఆ దేవత అలా చేయము మెరుపులాగా మెరిసింది కన్ను మూసినట్టుగా మాయన కన్ను మూసారనుకోండి మొత్తం జగత్తందా ఏమవుతుంది అంతర్జ్ఞానం అయిపోతుంది ఎంత టైం పడుతుంది టైం పడదు టైంలెస్ అలాగే అంతర్జ్ఞానం అయిపోతుంది అనే అభిప్రాయం ఎంత కష్టపడాల్సి వచ్చింది చూడండి విషయం ప్రతి ప్రకాశ తిరోభావ ఇవచ అని అర్థం ఇది కన్నుంది తెరిచింది ఆ విషయము అంటే ఆబ్జెక్ట్ తెలుస్తూ ఉంటుంది ప్రకాశం అబ్జెక్ట్ యొక్క జ్ఞానం కలుగుతుంది ప్రకాశం అంటే వెలుగుతూ ఉంటుంది అబ్జెక్ట్ అబ్జెక్ట్ వెలగడం అంటే తెలుసు తెలియడమే ప్రకాశం అక్కడ అబ్జెక్ట్ తెలుసు స్వరూపజ్ఞానం కలుగుతూ ఉంటుంది టక్ మనీ కను రప్పబాటు వేసిన వెంటనే ఆ రూపజ్ఞానం కాస్త అంతర్ధానం అయిపోతుంది ఎంతసేపులో క్షణంలో క్షణాంశంలో అంతర్ధానం అయిపోతుంది అంటే ఇట్ డజన్ టేక్ ఎన్ ఏ టైం అలాగే ఈ బ్రహ్మ కూడా అంతర్ధానం అయిపోయింది బ్రహ్మజ్ఞానం కూడా అలాంటిదే అనుకోకం సుమా బ్రహ్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం అది బ్రహ్మజ్ఞానం ఇట్స్ అన్ ఇన్స్టెంట్ ఎక్స్ప్లోషన్ వన్స్ యూ గెయిన్ ఇట్ యూ విల్ నాట్ గో బ్యాక్ ఇన్ టు ఓకే బ్రహ్మజ్ఞానం దగ్గర మళ్ళీ ఈ దృష్టాంతం కాదు కన్ను తప్పపోవటమే దృష్టాంతం సరే కానీ బ్రహ్మ కనబడకుండా పోయిందన్న దానికి కథలో చెప్పారు ఒకసారి అలాగే బ్రహ్మజ్ఞానం కూడా అలా వచ్చి ఇలా పోతుంది అని అనుకోవద్దు అలా వచ్చి ఉండిపోతుంది శాశ్వతంగా ఉండిపోతుంది ఎందుకంటే ఒకసారి బ్రహ్మజ్ఞానం కలిగితే ఇక సైకలాజికల్ టైం అనేది ఇట్ విల్ కాబట్టి ఆ తీసుకోవాలి మీరు మంచిది సమస్య లేదు కథలో యక్షణం ఇలా కనబడింది అలా మాయమైంది ైవతం అని మంత్రంలో ఉన్న ఇత్యధిదైవతం అంటే మళ్ళీ అక్కడ ఇతి ఇక్కడో ఇది అంటే ఓ ఇతి చచ్చి పెట్టుకోండి ఏముంది అదనంగా ఓ ఇతిని యూ కెన్ గెట్ అనువృత్తి ఇది మరి ఇతి లేదంటే పెట్టుకోండి ఇంకో ఇతి అని అధిదైవత ఉపాసన ఇక్కడ ఈ ఉపాసన ఆ యక్షము ఆ బ్రహ్మ ప్రకాశస్వరూపమైన ఆ బ్రహ్మకు చెందిన ఉపమానము యొక్క ఉపదేశం ఎప్పుడు కూడా ఉపాసనలో ఉపమ కూడా పోలికలు కూడా ఉంటాయి కదా పోలికలు ఉంటాయి ఇప్పుడు లలితోపాసన ఉందనుకోండి నేటి మీద చంద్రవంకు ఉండండి చక్రవంకు ఉందంటే అర్థం ఆ చల్లదనము శాంతి ఆహ్లాదము ఆనందము ఆ లలితాదేవి స్వరూపము అని అర్థం అంతేగాని ఆవిడ చంద్రుని దిక్కు చెక్కడ అనే అర్థం అదే ఉపమా అలాగ మీరు భావన చేయండి అని ఉపదేశం అదనమాట ఇది అధిదైవతం సో అని ఈ విధముగా ఆ దేవత ఆ యక్షములకు చెందిన ఉపదేశము ఉపమానమును దర్శించవడము ్రహ్మ ఉపమాన దర్శనం అది దేవతా విషయమైన భావన అయితే ఉపాసన ఉపనిషత్తు అంటే ఉపాసన అని అర్థం ఉంది దేవతా విషయమైన ఉపాసన ఇక్కడ దేవత అంటే స్వయం ప్రకాశమైన తత్వానికి దేవత అంటే ఏమిటి ఆ దేవత ఎవరు పరమాత్మయే పరబ్రహ్మయే దేవత ఇక్కడ ఇంకా వేరే దేవతలు లేరు ఆ పదబ్రహ్మయే ఉమాదేవత కింద కనపడిందిగా కాబట్టి ఆ దేవతకు సంబంధించిన ఉపాసన దేవత అంటే బ్రహ్మ బ్రహ్మకు సంబంధించిన పోలిక యొక్క ఉపదేశము ఈ విధముగా ఉన్నది మంచి అడిగైతే ఇంకా అధ్యాత్మంలోకి మీ లోపల అధ్యాత్మం అంటే మీ లోపల అథాధ్యాత్మం మళ్ళీ అధ్యాత్మంలో కూడా పోలికలు ఇలాగా అధ్యాత్మానికి సంబంధించిన ఉపదేశాన్ని ఇప్పుడు శృతి చేసుకోండి అత అధ్యాత్మం అధ్యాత్మం అంటే తాను ఆత్మ అంటే తాను తనకు చెందిన అంటే తాను అనే అనుభవానికి చెందిన ఉపదేశాన్ని ఇప్పుడు శృతి చేస్తుంది ఇలాగ తాను అనేప్పటికీ మనస్సు తాను మనస్సు తానులో అంతర్భాగం ఉంది కదా ఇప్పుడు మనస్సు ఉందనుకోండి మనస్సు ఒక ఒక చోటకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఢిల్లీ ఢిల్లీ అన్నారు ఢిల్లీ అంటే మనస్సు ఢిల్లీకి వెళ్ళింది ఎంత ఇది అధ్యాత్మం కాబట్టి విద్యుత్తును దేవత భావన చేస్తారు విద్యుత్తు దేవత కాబట్టి బ్రహ్మ యక్షము వలె కనబడింది యక్షము రూపముగా కనబడింది ఎరుపుతో పోల్చారు కనురెప్ప పాటతో పోల్చారు అంతర్ధానం అవడం పాటతో పోల్చారు అదంతా ఆ పరబ్రహ్మ యొక్క పోలిక కాబట్టి అది అధిదైవత ఉపదేశం ఇప్పుడు కనురెప్ప మనస్సుతోటి పోల్చి చెప్ మనస్సును గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ఉపదేశం భాష్యకారులు ఊహరంగా చెప్తారు నేనేదో ఊహించి చెప్తున్నాను అత అనంతరం అనంతరం అది తరువాత తరువాత అంటే చెప్పండి చూడండి క్షణంలో ప్రకాశిస్తుంది అని బోధించాడు పరమాత్మ పరబ్రహ్మ క్షణంలో ప్రకాశిస్తుంది అని అనే అని ప్రధానంగా చెప్పిన విషయం ఆ మంత్రంలో అది అధిదైవతోపదేశము అదైన ఓకే ఇప్పుడేమిటి అధ్యాత్మం ప్రత్యేగాత్మవిషయ అధ్యాత్మం అంటే ఆత్మకు చెందిన ఉపదేశము చెప్పబడుతున్నది అధి అంటే అధికృత్య అనర్థం అధికృత్య అంటే ఆ చెందిన సంబంధించిన ఆత్మానం అధికృత్య అధ్యాత్మం అవ్యీభావసోసం ఆత్మను ఉద్దేశించి ఆత్మకు చెల్లిన ఫైనల్ గా అర్థం కాబట్టి ఆత్మ అంటే ఎవరు తాను అయితే తాను అంటే ఇప్పుడు ఈ దేహమే నేనని ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు అటువంటి కల్తీ ఆత్మ అంటారు మా కల్తీ ఆత్మ దేహం అనాత్మ కదా అనాత్మని ఆత్మగా భ్రమపడిన సందర్భంలో ఆత్మ అంటే అనాత్మయే ఆత్మగా భాషిస్తూ ఉంటుంది మరి అజ్ఞానం ఉండేలాగా ఉంటుంది కదా ఆ ఆత్మయ ఏ అనాత్మ అయితే జ్ఞానం చేత ఆత్మగా భాషిస్తూ ఉందో ఆ ఆత్మ ఆత్మకు చెందిన ఉపదేశం అవుతుందో అవదు అలాంటి మిథ్యాత్మ అంటారు కానీ ఆత్మ కల్తీ ఆత్మకు చెందిన ఉపదేశం కాదు మరి దేనికి చెందిన ఉపదేశము ప్రత్యేగాత్మ విషయాన్ని మీరు కల్తీ ఆత్మలన్నిటినీ కూడా విడిచిపెట్టేస్తో అసలైన ఆత్మ దగ్గరికి వెళ్ళాలి దాన్ని ప్రత్యేగాత్మ అంటారు నుయ్యి తవ్వడం వంటిది పూర్వం నుయ్యలు తవ్వి వారు హైదరాబాద్లో కూడా పూర్వం హైదరాబాద్లో ఓ ఫ్లాట్ కొనుక్కోవడం సీతాఫలబడినో బేపన బస్తీలోనో అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాం ఫ్లాట్లు దొరికింది ఓ ఫ్లాట్ కొనం కొని మొట్టమొదటి ఇల్లు కట్టాలన్నప్పుడు ఏం చేయాలి ఓ ఓ బావి తవ్వడం ఎందుకంటే ఇల్లు కట్టాలంటే కావాలి కదా ఇతర నీళ్లు కోసి సిమెంటు బావి తవ్వడం బావి చదివిన తర్వాత ఇటుకలు కొట్టుకొచ్చి మొట్టమొదటి ఏమిటి కట్టాలి ఏమిటి కట్టాలి అంటున్నా కాదు కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ట్యాంక్ నిజమ నిజంలో భాగమే అది కూడా నీళ్ళు నిర్వహించే ట్యాంక్ కడితే కట్టచ్చు కొన్ని అది అయిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఎందుకంటే సిమెంట్ బస్తాలు ఈ చీక్లు ఇవన్నీ కూడా ఎవడో ఎత్తుకుపోకుండా ఏదో ఒక రక్షణగానే ఉంటుంది ఇలాగ పోవడం వాళ్ళు అలా ఆరు నెలలు ఏడాది అలాగే ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు వ్యక్తిగలే హరిజాంతలు ఏం లేదు ఇంకా హరిజాంటలు కవర్ అయిపోయింది ఇంకేం మిగవలేదు ఇండియా అంతా కవర్ అయిపోయింది హరిజాంట అడవులను కూడా మింగేశారు సిటీలు అడవులను కూడా మింగేశాయి ఇంకేం మిగలేదు సిటీలు రోడ్లు కలిసి అడవులున్నాయి వ్యవసాయ భూములున్నాయి అన్నింటినీ మింగేశాయి ఇంక ఇప్పుడు మరిచేలు సగానికి సగం మింగేసి రోడ్లను ఇల్లు కట్టేశారు ఇంకో సగం ఇల్లు ప్రొడక్షన్ మరీ బస్తాల ప్రొడక్షన్ డబుల్ ట్రిపుల్ అయింది కాబట్టి మేము అందరం భోజనాలు చేస్తున్నాం కొంతకాలం ఎప్పటికీ నా భయండి అంటే కొంతగా కాకినాడ వెళ్ళినప్పుడల్లా నాకు ఇదో భయం కలుగుతూ ఉంది ఎందుకంటే కాకినాడ అంటే అది రైస్ బెల్ట్ ఇప్పుడు రైస్ బెల్ట్ పోయింది హైవేస్ ట్రైన్ ట్రాక్స్ కాలనీస్ ఉన్నాయి కాలనీలో కార్లో వెళ్తుంటే ఇటు అటు వాటర్ బీచెస్ ఎందుకంటే అవి వరి చేయాలి వరి వేయడం మానేసి అక్కడ నీళ్ళు అలా ఉండిపోయాయి మధ్యలో రోడ్డు మీద వెళుకుతాం ఈ రోడ్లు ఇలా ఎత్తు చేసి పెట్టారు ఈ విధంగా మొత్తం ల్యాండ్ అంతా కూడా ఇలాగా మనం గ్రాడ్ చేసేసి అగ్రికల్చరల్ ల్యాండ్ నాన్ అగ్రికల్చరల్గా మార్చేస్తే మనకి భోజనం అక్కడి నుంచి వస్తుందని అడుగుతూ ఉంటా అంటే మీరు చింత చేయకండి ఒక పది పదిహేను ఏళ్ల దాకా పర్వాలేదు ఆ తర్వాత మళ్ళీ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్తా ఉంటా అప్పుడు నేను అనుకుంటా ఇండియాలో ముందు నిర్మాణం చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉండడం ఇది వేల కలవాటు ఇండియన్స్ లివ్ లైక్ దాట్ ఫస్ట్ దే క్రియేట్ ఎ దెన్ దే సాల్వ్ ఇట్లా నేనో కొంత జనరల్ నాలెడ్జ్ మీకు బోధించాను అనివే ఇప్పుడు ప్రత్యేగాత్మకు చెందిన ఆదేశము ఉపదేశాన్ని చురిచి చెప్పబోతోంది ఎలాగా మంత్రంలో ఏముంది ఎదేతద్ గచ్చతీవ మన ఈ మనస్సును చూసారా ఇది వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నది అందా ము గ్రహ్మ ఇవా ఢవకే అంటే ధౌకత అంటే గచ్చతే అని వచ్చా ఓకే ఇప్పుడు ఈ బ్రహ్మ ఉంది చూసాక ఇది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉందండి ఎలా వెళ్ళిపోతుంది మనస్సు వెళ్ళిపోతుంది చూసారా అలా వెళ్ళిపోతుంది అంటే బ్రహ్మ సర్వవ్యాపకము అని చెప్పడం కోసం అది దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ సో ఏదే తద్చివచ మన ఏ మనస్సేదైతే వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నదో ఏ బ్రహ్మ ధౌకతే ఇలా ఈ బ్రహ్మ కూడా వెళ్ళిపోవచ్చున్నట్లున్నది కాబట్టి మనస్సు వెళ్ళడం అంటే ఏంటండి మనస్సు వెళ్ళడం అంటే ఏమిటి అంటే మనస్సు ఢిల్లీ వెళ్ళింది అంటే అర్థం ఏంటి తెలుసిన మనస్సు తన సంకల్పమునందు ఢిల్లీని విషయముగా చేసినది అని అర్థం అంటే ఆ ఢిల్లీని కవర్ చేసింది అంటే దాన్ని సంకల్పించింది అని ఇప్పుడు మనస్సు ఢిల్లీని సంకల్పించడానికి ఎంత టైం పడుతుంది ఆవారహ్మ సర్వమును విషయముగా చేయించున్నది ఈశావాసోపనిషత్తులు మీరు జరిగారు కదా అక్కడ ఓ పరువు పందెం ఒకటి పెట్టారు ఈశావాస్యోపనిషత్తుకి పరువు పందెం పెట్టారు తద్ధావతో జ్ఞాన చేతి తిష్టపందెం ఏంటంటే కర్ణో ఇంద్రియాలు మనస్సు ఆత్మ ఇది పరుగుపందె పెట్టారు పరుగు పందెం పెట్టి పరిగెత్తకుండా పొరగెట్టమైనప్పటికీ కొంత దూరం వెళ్ళేప్పటికీ చూసుకుంటే ఇవన్నీ అక్కడికి చేరేప్పటికీ ఆత్మ అప్పటికే అక్కడ చేరి ఉన్నది కానీ రహస్యం ఏంటంటే ఇవన్నీ పరుగు మొదలుపెట్టినప్పుడు ఆత్మ పరుగు మొదలు పెట్టలేదు నిలబడే ఉంది కిష్టం ఆత్మ నిలబడే ఉన్నది మిగతావన్నీ పరుగు లంకించుకున్నాయి ఆత్మ మాత్రం నిలబడే ఉంది తీరా ఆ టార్జెట్ దగ్గరికి వెళ్లి వెళ్ళి చేరేప్పటికీ ఆత్మ అక్కడ ముందే చేరి ఉన్నది దీన్ని ఆత్మ సర్వవ్యాపకము అని చెప్పేట ఈ బ్రహ్మ కూడా మనస్సు వంటిది మనస్సుకి క్షణంలో అంశం కూడా పడుతుంది ఇన్స్టంట్ గా దేన్నైనా సరే విషయంగా చేయగలుగుతుంది బ్రహ్మ కూడా బ్రహ్మకి మనస్సు పూలితారు బ్రహ్మ కూడా సర్వమును విషయముగా చేస్తున్నది బ్రహ్మకి మీరు సర్వవ్యాపకమైన బ్రహ్మకి బ్రహ్మ సర్వమును విషయముగా చేస్తున్నది అని చెప్పుటకు మనస్సు కాకుండా మరి దేన్నైనా పోలికి ఇవ్వగలుగుతారా మీరు ఇవ్వలేరు వాయువు పోలి వాయువేగం వాయువు కంటే మనస్సు యొక్క వేగము గొప్పది మనస్సు కంటే కూడా బ్రహ్మ యొక్క వేగము గొప్పది అని నాది బ్రహ్మ సర్వవ్యాపకము అని మనస్సుతో పోలికి ఇక్కడ చెప్పినారు అంతేకాదు అనేలసేత ఉపస్మరీ ఈ సో ఈ తోటి ఈ బ్రహ్మని సాధకుడు చాలా దగ్గరగా స్మరిస్తూ ఉన్నాడు ఈ మంత్రాన్ని రేపు క్లాసులో ఫలిష్కుందాం ఇంకొంచెం జటిలంగా ఉంది నేను ఒకసారి చూసి దాన్ని పరిష్కారం చేసి మీకు రేపు క్లాసులో ఇస్తా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా శిష్యకే ఓం శాంతిశాంతిశ్శాంతి